నీ ఫలితం వగైరాలన్నీ ఆ పరీక్ష రాసేటప్పుడు సవ్యంగా పనిచేసినాయి మరి ఇప్పుడు మాయావరణం పనిచేయలేదా దాటేసాడు ఎప్పుడైతే నువ్వు ఒక దాని మీద ఒక లక్ష్యం మీద ఒక కేంద్రం మీద ఒక బిందువు మీద ఒక ఆదిత్య మండలం మీద ఒక స్వరూప జ్ఞాన లక్షణం మీద నువ్వు కేంద్రీకరిస్తావో అప్పుడేమైపోయింది నీ మనోబుద్ధులకి నీ స్వరూప జ్ఞానం నుంచి శక్తి అందుతుంది అన్ని ఒక్కసారిగా ఈ మనోబుద్ధులు చైతన్య స్థితిలో లయమైపోతాయి వాడిలో ఒక నూతనమైన శక్తి ఆవిర్భవించేస్తుంది నూతనమైనటువంటి వాడు వాడి యొక్క అజ్ఞాన ఆవరణలన్నీ ఒకేసారి దాటేస్తాయి మాయావరణానంతా ఒక్కసారే దాటేస్తాయి ఒక్కసారే స్వరూపజ్ఞానంలో మేల్కొని అత్యంత ప్రతిభావంతుడుగా అత్యంత శక్తివంతుడుగా తన యొక్క సమస్యలు అన్నీ పక్కకపోతాయి నా జీవిత లక్ష్యం ఏకైక లక్ష్యం ఇదేనండి అన్న నిర్ణయానికి ఎప్పుడైతే వాడు వచ్చి వాడి శరీర ప్రాణ మనోబుద్ధులను ఏకత్రితం చేసి ఆ లక్ష్యం కొరకు పాటుపడతాడో వాడిలో వాడికి కణాలలో ఉన్నటువంటి అన్నీ ఒకే వైపుకు ఫోకస్ అవుతాయి అనమాట అయ్యేటప్పటికి ఏమైపోయిందట ఒక్కొక్క అణువులో ఒక్కొక్క అనుభవం అంత శక్తి ఉంది ఒక్కొక్క పరమాణువులో ఒక్కొక్క పరమాణుభవం అంత శక్తి ఉంది ఆ విస్ఫోటనం ఒకేసారి ఒకే లక్ష్యం దిశగా జరుగుతుంది అనమాట వాడు సాధించలేనిదంటూ ఏది ఉండదు టెన్ మీటర్ స్ప్రింట్ ఎప్పుడన్నా పరిగెడితే తెలుస్తుంది పది మీటర్లో ఎవరు ముందు పరిగెడతారు పది మీటర్లు పరిగెత్తడానికి ఎంత ఏం పడుతుంది అయ్యా రెండు సెకండ్లు చాలండి ఇలా జాగ్రత్తగా పెద్ద పెద్ద లక్ష్యాలను సాధించినటువంటి వాళ్ళందరూ కూడా మహోన్నత లక్ష్యాలను సాధించినటువంటి వాళ్ళందరూ కూడా ఇలా తమలో ఉన్నటువంటి ఏకాగ్రతా శక్తి వలననే సాధించారు మానవుడి ఏకాగ్రత సాధన గనక చేయకపోయినట్లయితే ఏ సాధన నీకెందుకు వీసానికి పనికిరాదు వినుమాయ్యా అని అక్షరాభ్యాసంలోనే అన్నాడు అనుకోండి వాడికి వాళ్ళు కూడా రవు ఇప్పుడు మరి వాడిని ఏం చేద్దాం వాడు అడుగు పనికిరాడు ఇడూ పనికిరాడు ఇటా చెప్పకూడదు మెట వేదాంతం పనికిరాదు అందుకని జాగ్రత్తగా నీలో ఉన్నటువంటి మనసన్న మాయావరణాన్ని దాటాలి పంచభూతాత్మక సృష్టి త్రిగుణాత్మక సృష్టి త్రిపుటి త్రివృత్కరణం చెందినటువంటి సృష్టిని అనే మాయని దాటాలి బ్రహ్మాండములు అనంత విశ్వంలో ఉత్పత్తి లయాలవుతున్న ద్విపుటిని దాటాలి ఆ ఎరుక స్థాయిలో ఉండదు ఎరుక ఆ దాటాలి ఈ మాయని దాటాలి ఈ మనసుని దాటాలి అప్పుడు మాత్రమే నువ్వు జన్మరాహిత్యాన్ని పొందగలుగుతావు స్వరూప జ్ఞానం దేనికయ్యా అంటే జన్మరాహిత్యం కోసం స్వరూపజ్ఞానం దేనికయ్యా అంటే ముక్తి కోసం స్వరూపజ్ఞానం దేనికయ్యా అంటే అనంత సుఖం కోసం అనంత ఆనందం కోసం అవినాశిత్వం కోసం శాశ్వతత్వం కోసం పరిణామరహిత స్థితి కోసం అసలు నువ్వు పుట్టనే లేదని తెలుసుకోవడం కోసం అజం నిర్వికల్పం నిరాకారమేకం నిరానందమానందం చూడండి పూర్ణ జ్ఞానం అద్వైతం అనే పూర్ణ జ్ఞానం పొందేటప్పటికీ నువ్వు ఒక నిర్ణయానికి వచ్చేస్తావు ఏమిటయ్యా ఆ ఇవేం లేవండి బాబు అంతాధ్యతలంచి చూసిన నరుడు అట్లౌటి ఆ ఎరుక గనక కలిగితే ఇంక అప్పుడు ఏం తెరిచిపోయింది తను అశాశ్వతమనీ ఎప్పుడు పోతుందండి తను చెప్పిరి శత సంవత్సరము అల దాకా ఆయుర్దాయం చెప్పారు కానీ ఎప్పుడు మునుగుతుందో తెలియదు జాగ్రత్తగా గమనించాలన్నమాట నవరంధ్ర ఖాయం అన్న నేను నట్టేట ముంచునోరన్నా తత్వాలు ఇలాగా చాలా చెప్పారు అనమాట పెద్దలు ఎప్పుడైనా సరే మనం శరీరానికి ప్రాధాన్యత ఇచ్చామనుకోండి వెంటనే ఈ సూత్రం గుర్తురావాలి నవరంధ్రకాయమన్నా నిన్ను నట్టేట ముంచునోరన్నా నవకాయ పిండి వంటలు ఎంత పెట్టి పెంచినా దీన్ని నవకాయ పిండి వంటలు అంటారు చెప్పాలంటే కష్టం ఎప్పుడు ఆ నవకాయ పిండి వంటలు పెట్టి నువ్వు ఎంతగా శరీరాన్ని పెంచినా నవరంధ్రకాయమే ఉంటుంది ఆ నవరంధ్రకాయం నిన్ను నట్టేట ముంచగా తప్పదు ఇది జాగ్రత్తగా గమనించాలన్నమాట దేహాత్మ భావాన్ని సర్వధా చర్జించాలి చదువు ఆత్మ అద్వయమై ఉన్నందున మరొక వస్తువు ఛాన్సే లేదు నో ఛాన్స్ నీ శరీరమైనా నీ శవమైనా సరే ఆత్మలో భాగమే ఇది గుర్తుపెట్టు ఆత్మద్వయం రెండవది లేనే లేదు కాబట్టి ఏమండి నేను శరీరంలో ఉన్నదాన్ని ఆత్మ అంటున్నానండి అనుకోవడం శరీరంలో ఉన్నదాన్ని ఆత్మ అంటే మళ్ళా ఆత్మ అనేకమైపోయింది ద్వయ దోషం వచ్చేసింది శరీరమే